స్తోత్రం నైనా పరిశుద్ధిట సర్వోన్నతుడ సర్వాధికారి తండ్రి నీకు వందనాలు ప్రభ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రం నైనా ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి ఆ ప్రాణం పెట్టిన దేవానికి వందనాలయ్యా ఏసు ప్రభా మా సర్జీలు తండ్రిని వంద నాలుగు ప్రభ ఎస్ అయ్యా ఈ రోజంతా మాకు తోడే నడిపించి విజయం ఇచ్చినాం యేసు మమ్మల్ని ఇంటికి చేర్చిన విధానాన్ని బట్టి నీకు వంద నాలుగు ప్రవ్వ ఇచ్చిన యారదని బట్టి నీకు వంద నాలుగు ఈ సమయంలో మాకు ఇచ్చిన ఇంత పాటి నీకు బట్టి నీకు వంద నాలు నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభావ యసుప్రభ ఇంకా యేసు అనేక విషయాలు వచ్చిన మాట్లాడుతున్నారు మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభావ అందరిని బట్టి నీకు వంద నాలుగు రాని బిడ్డ తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలు తొలగించండి తండ్రి వచ్చిన ప్రతి ఒక్క కూడా గొప్ప విజయాన్ని దయచేయండి మరి ఎవరైతే రాలేదు సేవలో వాడపడుతున్నారో ప్రతి ఒక్కొక్క బిడ్డకు తోడై నడిపించి విజయాన్ని సేవల బహుబలంగా మీరు వాడుకోండి వాళ్ళ దీని ఆశీర్వాదాలు కుటుంబాలంతా మారి రక్షింపబడాలా ప్రభా ఏసు ప్రభ సత్యాన్ని గ్రహించే జ్ఞానం దయచండి వాక్యాన్ని సారంగా జీవించ లోబడి జీతం దయచేసి పదొక బిడ్డని బలపరచండినైనా అభిషేకించి సేవలో వాడుకోండి రాక్కడ పదొక బిడ్డ సాక్షిగా బిడ్డగా నిలబెట్టుకోండి ప్రభా ఆటంకాలను తొలగించి సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచండి కుటుంబాల పట్ల గొప్ప విజయాన్ని దయచేసి ప్రతొక కుటుంబం అంతా ఈ రాక్కడకే సిద్ధపరచుకోమని నజడైన యేసుకి సుమడి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ైనా నన్ను ప్రేమించిన ఇసు నన్ను ప్రేమించిన పాపినైనా నన్ను ప్రేమించిన నన్ను ప్రేమి పామ నరూప మేత నమోగ జీవ ప్రేమ కన్నా మించిన ప్రేమతో ఏసో నన్ను ప్రేమించీనావో పాపినైనా నన్ను ప్రేమించినావో తల్లి గర్భము ధరీ పబడిన పుణి దొరితుండన ఎల్లా కార్యము రెప్పుడేయంగా ఏసు నన్ను ప్రేమించి నావు పాపినైనా నన్ను ప్రేమించి నావు మంచి నాలో दुदंचु नीवेरिगी नन्मिंच प्रेमिंचि नाव आहा एंच शक्यमोकानि मनसीनालोपेंच नंची प्रेमिंचि नाव येशू नन्नु प्रेमिंचि नाव పాపినైనా నన్ను ప్రేమించి నావు నన్ను ప్రేమింప నీకున్న కష్టమాలన్నీ ముందే తెలిసి తెలిసి నన్ను ప్రేమింప నీకున్న కారణమేమో అన్నా తెలియదు చిత్రము యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నవంతీన రోడకడు నన్న ki navanti papito hevalambe miledu yesu nanu preminchinaavo papinaina nanu preminchinaavo thank you sister praise the lord ప్రార్థం చేస్తాం పరిశుద్ధ వండ్రి ఇస్రాయేళ్ల గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా ఈ సాయంత్రం సమయం మీ యొక్క వాక్యాన్ని ధ్యానించక మేము వచ్చినాం ప్రభావ మిమ్మల్ని స్థితించలాగా మిమ్మల్ని ఘనపరచులాగనా మిమ్మల్ని మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు పొందాలి ప్రభా సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే చెల్లించుకొని చున్నాం నైనా మేమేమిచ్చి కూడా రుణం మా జీవితాంతం మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటిస్తూ సంపూర్ణంగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకొని జీవిస్తానికి తీర్మానించుకున్నాం నైనా ఈ తీర్మానాన్ని ఆమోదించండి తండ్రి మళ్ళీ మీ బినికడ్లు భద్రపరచండి ఓ ప్రభా మీ అనుగుణంగా మీ యొక్క రక్షణ ప్రణాళిక ప్రకారంగా ఓ ప్రభు మీ సంకల్పం చొప్పుడనే మేము జీవించాలా నడవాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఏసుక్రీస్త పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ నాజీరు చేయబడ్డ జీవితం అన్న అంశం గురించి మనం ధ్యానిస్తా ఉన్నాము ఈరోజు మూడవ భాగం యాగపూరితమైన జీవితం అన్న అంశం గురించి మనం ధ్యానించాలని సిద్ధపడుతున్నాం మొదటిదిగా రక్షణానుభవం రెండవది తనువు లేక స్వీయ జీవితము ఎటువంటిది అనేది అది ఎందుకు లోబడదు మొదట పరిశుధాత్మకు అన్న అంశం గురించి మనం గత రెండు వారాలు ధ్యానించాం ఈరోజు త్యాగము క్రైస్తవ జీవితము త్యాగానికి సంబంధించింది మూడవ దశ కాబట్టి మొదటి దశ రక్షణానుభవము రెండవ దశ నీ తనువు మరియు పరిశుధాత్మ మధ్యలో జరుగు ఆ పోరాటం అనువు పరిశుధాత్మ యొక్క పోరాటం సంబంధించింది తర్వాత మూడవది సమర్పణ లేక త్యాగం నేను నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోవడం నాలుగవ దశ దాసుని జీవితం లేక ఎరితిగా దాసుని దాసుని యొక్క గుణగణం కలిగి సేవా పరిచర్యలో ఉండాలనేది చివరిగా పానిస చివరి దశ పానిస కాబట్టి క్రైస్తవ జీవితము అనేది పరుగు పందెం అని మనకు తెలుసు హేబుల్ రాష్ట్ర పత్రికల్లో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు నా పరుగు పందని ముగించుకున్నా అతను కాబట్టి ముగింపు మొదట పరుగు పందెం ఎక్కడ ఆరంభమవుతుంది నువ్వు రక్షణ అనుభవం పొందిన రోజు ఆరంభం స్టార్టింగ్ పాయింట్ అంటాం దాన్ని నీ రేస్ లో అది ఎప్పుడు ముగిస్తుందంటే ఫినిష్ లైన్కి వస్తే అదేంటి అంటే బానిసత్వం సంపూర్ణంగా నువ్వు క్రీస్తుకు బానిస కావాల కాబట్టి చాలా కష్టం అది చాలా తక్కువ మంది ఉంటారు ప్రపంచంలో దైవజనులు కూడా నాలుగవ దశ వరకే వచ్చి ఆగిపోతారు ఐదవ దశకి బహు అరుదు అన్నట్టు చాలా తక్కువ మంది పౌలులాగా అంటే మరణమ్మకునంత వరకు కూడా విడిచిపెట్టరు అన్నట్టు అంటే బానిస అంటే ఇంకా బానిసకి వేరే కోరికలు ఉండవు యజమాని కోరిక తప్ప బానిసకి ఇంకా వేరే ఏ పని ఉండదు అన్నట్టు ఇంకా ఇంకా ఏది ఉండదు వాడి మైండ్లో అన్నట్టు అందుకు అది కష్టం అన్నట్టు కానీ అది ఆ దశకి నువ్వు ఎదగగలుగుతూనే గాని నీ యొక్క పరుగు పందాన్ని నువ్వు తుదముటించుకోలేదన్నట్టు కాబట్టి మనము గతంలో మొదటి రెండు దశలని మనము ఆనంది ఆరాధించ ధ్యానించగలిగినాం మొదటిదిగా రక్షణ అనుభవం రక్షణ అనేది త్రిత్వపు దేవుడైన తండ్రి కుమార పరశుదాత్మ అది మనకు అనుగ్రహించేదే మనల్ని పాపం జీవితం నుంచి అంధకార జీవితం నుంచి తర్వాత మన మన ప్రాణము ఆయక యొక్క పాతల లోకంలో బంధించబడింది అనేసి మీకు అనేక పర్యాలు చూపించిన వాక్యాలలో ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి వాడి ప్రాణము మృత్యు లోకంలో బంధించబడింది ఇది దర్శనరీతిగా చూడాల్సిందే మీరు ఎందుకంటే అట్లా చెప్తే కూడా అర్థమయ్యేది కాదు దర్శనరీతిగా మీరు చూస్తే ఏం జరుగుతుందంటే ఆ యొక్క ప్రపంచంలోకి మీరు ఇదంతా ఆత్మీయ ప్రపంచం మీకు తెలుసు భూలోకంలో మనుషులు శరీరం ధరించారు కాబట్టి ఈ లోకం ఒకటే కనిపిస్తుంది కానీ ఆత్మీయ లోకము మరి విశేషమైంది అది అది బహు వైశాల్యం కలిగింది అందులో కొన్ని లక్షల లక్షల స్థలాలు ఉంటాయి కోట్ల కోట్ల స్థలాలు ఉంటాయి రకరకాల జీవరాశులు ఉంటాయి అవి అవి మనుషులు నగము కాళ్ళు చేతులు కాక పలు రకాలుగా ఉంటాయి వింత వింత రకాలుగా ఉంటాయి వాటిని చూస్తే మనకు అర్థం కావు ఇవి దయ్యాలా భూతాలా అనుకుంటాం కానీ అవి దయ్యాలు భూతల్లాగా కావవి దేవుని దృష్టిలో దేవుడు సృష్టించుకున్న విధానాలు ఆ జీవులు అందుకే మనం ఈ హెచ్కల్ గ్రంథంలో దాని గ్రంథంలో ఇవన్నీ చూస్తూ ఉంటాము ప్రకటన గ్రంథం ముఖ్యంగా చూస్తాం అవన్నీ వింత రకంగా ఉంటాయి చిహ్న ఉంటాయి ఆ జీవుల శరీరాలు వేరే ఎందుకంటే ఆత్మీయ ప్రపంచంలో ఉండే శరీరాలు వేరే మహిమ శరీరం అంటాం కదా అని కానీ భూమి మీద ఉండే వేరే భూమి మీద ఉండే మాంసంతో కూడి అదే మనం మొదటి కొనుతులు రాసిన పత్రిక పదిహేను అధ్యయంలో కొన్ని సంవత్సరాల క్రితం బహు దీర్ఘంగా చూపించండి నేను నాలుగు రకాల మాంసములని పక్షి మాంసం వేరే చేప మాంసం వేరే అదే రీతిగా మృగ మాంసము వేరే తర్వాత మనుష్య మాంసము వేరే అని పౌలు హెచ్చరించింది అక్కడ అవి నిజమైన మాంసములు కావు అని కూడా మనకు తెలుసు అవి అవన్నీ ఆత్మీయమైన చిహ్నాలని కూడా మనకు తెలుసు కాబట్టి ఎందుకు అంటే పరలోకము లేక ఆత్మీయ ప్రపంచం అది ఆత్మీయ ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే దేవుడు ఆదేందు భూమి ఆకాశములను సృజించనుంది బైబిల్లో భూమి ఆకాశమును అని లేదు భూమి ఆకాశములను ఇంగ్లీష్ అంటే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేట్ హెవెన్స్ అండ్ అర్త్ ఉంటుంది తెలుగుకి వచ్చేటప్పటికీ భూమి ఆకాశములు కానీ బైబిల్లో మటుకు ముందు పరలోకములు దాని తర్వాత భూమి అనుంది అంటే ఎన్నో పర్లోకములు ఉన్నాయి కానీ భూమికి కూడా అంత ప్రాధాన్యత ఇచ్చిండు అన్న విషయాన్ని అక్కడ వాక్యం హెచ్చరిస్తుంది అన్నట్టు ఎందుకంటే దేవుడు ఈ సృష్టిలో దేన్ని కూడా తన స్వరూపంలో సృష్టించుకోలేదు ఒక్క మనిషిని తప్ప ఎందుకంటే మనిషి తన తర్వాత ఈ సృష్టిని ఏలలా పరిపాలించాల అది దేవుని యొక్క సంకల్పం అది అనాది సంకల్పం దాన్ని తారుమారు లూసిఫర్ పడిపోయిన దూత తర్వాత వాడికి సహకరించింది ఆదామవలు. వాళ్ళు కాబట్టి అడుగు అడుగున్నా దేవుణ్ణి తృణీకరించింది ఆ లోకము ఈ లోకం అందుకే ఎఫు రాష్ట్రపతి నేను చూపించిన యేసు మరణము ప్రతి లోకాన్ని తండ్రితో సమాధాన పరిచిండని అది ఊహిస్తే ఒళ్ళు జలధరిస్తుంటుంది నాకైతే ఇంత ఇంత పెద్ద గ్రాండ్ ప్లాన్ ఆ దేవుని ప్లాన్ తన కుమారుణ్ణి మన కొరకు పంపించి కేవలము మనం అనుకుంటాం పాపం పాపల కొరికే ఆయన కానీ అది కాదని మనం ఎన్నో చూసినాం ఎన్నో వాక్యాలు చూసినాం రక్షణకు సంబంధించి ఆయన మరణము కేవలము మనిషిని పాపం నుంచి బయట తీసుకురావడం కోరికే అనుకుంటాం కానే కాదు అది ఒకటే పాయింట్ కానీ దానికంటే మల్టిపుల్ పాయింట్స్ అనేసి ఎన్నిసార్లు నేను చూపించిన ఈ సమస్త సృష్టిని తండ్రికి సమాధానపరిచి లోపరిచిండి అంత గంభీరమైన కార్యము ఆయన మరణం అయన త్యాగం కబటి మొదటి దశ ఆయన పడిపోయిన పతనం అయిపోయిన ఈ మనిషిని తిరిగి రక్షించుకోవాలా ఆయన దూతల కొరకు తన ప్రాణాన్ని పెట్టలే ఎందుకంటే దూతలు ఆత్మస్వరూపులు మహిమ శరీరం అంటే అది కూడా శరీరమే కానీ అది మహిమ శరీరం మనదేమో ఈ లోకాతీతమైన శరీరం భూమి నుంచి చేయబడిన శరీరం కానీ అది మహిమతో నిండిన శరీరం దేవుని వెలుగుతో నిండిన శరీరం దాంట్లో కూడా దాంట్లో కూడా భావోద్రేకాలు అవన్నీ ఉంటాయి అందుకే నోవా జలప్రలకాలను మనం చూస్తాము ఆ యొక్క దేవదూతలు దిగొచ్చి స్త్రీలని వివాహం చేసుకున్నట్లు అంటే అది అది అది సాధ్యం అనేది కానీ అది విరుద్ధం అని కూడా చూపిస్తుండేవాడు ఎందుకంటే ఎవరి రూల్స్ ప్రకారంగా వాళ్ళు జీవించాలా పరలోకంలో ఉండే చివరాశులు పరలోకంలో జీవించాలంతే భూమి వాళ్ళు భూమి మీదనే వాళ్ళు వీళ్ళు కలవడానికి వీల్లేదు దేవుని దృష్టిలో కాబట్టి ఇది మనిషికి అవన్నీ బయలుపరచబడలేదు కానీ దేవుతులకు ఎప్పుడో బయలుపరచబడి కొన్ని వేల సంవత్సరాల క్రితమే కాబట్టి వాళ్ళు తప్పు చేయడానికి వీలు లేదు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష వాళ్ళకి క్షమాపణ లేదన్నట్టు ఇవన్నీ నీకు ఎట్లా తెలుసా నేను అనొక గ్రంథంలో చదివినాను అది బైబిల్లో లేదు కానీ అపోస్తలందరూ చదివినట్టు నేను చూపించిన వాక్యం అది కౌలు చదివిండు పేతురు చదివిండు యూద చదివిండు అని కూడా నేను చూపించిన ఇవన్నీ ఎంతమంది భక్తులు చదివారు అంటే ఆ రోజు అపోసలు అందరూ అవి ఆల్రెడీ చదివినారు అన్నట్టు ఆశీర్ గ్రంథము ఇదొకటి అట్లా రకరకాల కొన్ని గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో చెప్పబడ్డాయి కానీ బైబిల్ లేవు అవి ఎందుకంటే కేథలిక్ మతస్థులు బైబిల్ని తయారు చేసిండ్రు అంటే పుస్తకాలన్నిటినీ జమ చేసిండ్రు అప్పుడు వాళ్ళు తీర్మానించుకున్నారు ఏ పుస్తకాన్ని బైబిల్ లో పెట్టాలా ఏ పుస్తకాన్ని పెట్టొద్దని అట్లా కొన్ని పుస్తకాలు బైబుల్ ఆమోదించిన పుస్తకాలను కూడా బైబుల్ పెట్టలేకపోయినారు వాళ్ళు అషేరు గ్రంథం గురించి రాజుల గ్రంథం మనం ఇంకోటి ఉంటుంది లేక ఇస్రాయేల్ ప్రజల యుద్ధ యుద్ధ యుద్ధాలకు సంబంధించిన ఒకటి ఉంటుంది ఆ ఇస్రాయలు ఆడిన యుద్ధాలకి సంబంధించిన పుస్తకం ఒకటి ఉందనేసి బైబిల్ అనే ఉంటుంది అది ఆ పుస్తకాన్ని మొత్తం తీసేసిరు అట్లా రకరకాల పుస్తకాలను తీసేసి ఇంకేదో రకరకాల పుస్తకాలు పెట్టిరు వాళ్ళు మనకు మటుకు అరవై ఆరు పుస్తకాలు వాటికంటే మించి ఉన్నాయి పర్లేదు అట్లా అనేసి బైబిల్ కంప్లీట్ కాదని కూడా చెప్పడానికి వీల్లేదు వాళ్ళు ఎందుకు అట్లాంటి ముఖ్యమైన పుస్తకాలు తీసేసారు ముఖ్యంగా హానుకు గ్రంథం తీసేసారు హానుకు దేవునితో నడిచిన చెప్పబడింది మళ్ళీ ఎట్లా నడిచింది అనేది ఎక్కడుంది చెప్పండి బైబిల్లో మూడు వందల సంవత్సరాలు ఎట్లా నడిచిండు అంటే ఎంతో త్యాగం తీసుకున్నాడు అంటే అంత ఈ లోకాతీతమైన జీవితం త్యాగం తీసుకున్నట్లే కదా అయినా నడవడం అంటే అంటే ప్రతి క్షణం దేవునితో సంభాషించుకుంటూ నడిచిను అన్నట్టు అట్లా దేవుడు అతన్ని రకరకాల పరలోకాలకు తీసుకపోయినట్లు ఆ పుస్తకంలో చూస్తామన్నట్టు అతన్ని కనిపించకపోయాను అంటే ఆయన అమాంతంగా ఎత్తబడి అనేసి కొంతమంది చెప్తారు కానీ కానే కాదు అది ఆయన ఎందుకు కనిపించకపోయిండు ఈ మనుషులకు ఆయన శరీరంలోనే రకరకాల ప్రాంతాలకి ఆ పరలోకంలోని రకరకాల స్థలాలకి ఆ పుస్తకంలో రాయబడింది బైబుల్ అనేది అనుకు గ్రంథంలో రాయబడింది కాబట్టి ఆనుకు దగ్గరికి ఈ దేవదతలు పడిపోయిన దేవదతలు వచ్చి అడుగుతున్నారు మా పక్షంగా నువ్వు ఎట్లా దేవునితో క్లోజ్గా ఉంటావు కదా నువ్వు దేవునికి మా పక్షంగా విన్నపించు మమ్మల్ని క్షమించమను మేము తిరిగి వస్తాం పరలోకానికి అని అప్పుడు హానొకపోయి దేవునితోని మాట్లాడితే ఆనొత్తం దేవుడు అంటాడు లేదు ఇది ఇది ఒక్కసారి అవకాశం వాళ్ళకి లేదు ఇంకా వారు వారి స్థానాలను విడిచిపెట్టి విరుద్ధంగా పోయి చేశారు పాపం కాబట్టి నా ప్రణాళికనే వాళ్ళు తారుమారు నా కుమారుణ్ణి పుట్టనీయకుండా వాళ్ళు అడ్డగించిన ప్రయత్నించు నా ప్రాణుల్ని కానీ మొత్తం చెడగొట్ట వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి క్షమాపణ లేదు తీర్పు దినం వరకు వాళ్ళని కటిక బీలంలో తాళం వేసి పెట్టమన్నాడు కాబట్టి హానుకు ఒక రీతిగా ఏసుప్రభకి నిడ ఎందుకంటే ఆయన ఆ పాపం చేసిన దేవుదతల్లకి దేవునికి మధ్యలో విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన కానీ ఇక్కడ మన ప్రభు మనుషులకి తండ్రికి మధ్య మధ్యవర్తి లాగుండి విజ్ఞాపన చేసినట్టు చూపిస్తుంది మనకు అక్కడ హానుక కంటే శ్రేష్ఠుడు ఏసు ప్రభు కాబట్టి ఈరోజు హానుకకి బహు ప్రాధాన్యత ఇస్తారు ఇవ్వద్దని చెప్తలే నేను కానీ ఏసు ప్రభు కంటే ఎవరికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వం బైబుల్ పుస్తకాలలో కొన్ని నేను కూడా చెప్పింటాను నాకు హీరో వంటి ఓల్డ్ టెస్టిమెంట్ లో న్యూ టెస్టిమెంట్ పౌలు హీరో వంటి కానీ ఏసు ప్రభు కంటే వాళ్ళని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనివ్వను నేను ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే సమస్తం ఆయన మూలంగా కలిగాను సమస్తం ఆయన కొరికే కలిగాను నశించిపోతున్న మనల్ందరినీ రక్షించుకున్న వాడు ఆయన కాదు పౌలు కాదు కాబట్టి ఏసు మనకి తండ్రి ఏసు మనకి రక్షకుడు ఏసు ప్రభు మనల్ని స్వస్థపరిచేవాడు ఏసుప్రభే మన ఆశ్రయం పురం ఆయన మనకి నిరీక్షణ ఎక్కడ లేని ఆయన నామంలడే ఏ యోగ్యత లేని మనని అందరిని ఆయన రక్షించుకున్నాడు మొదటి దశాదే అక్కడ ఆరంభమైంది మన పరుగు పందెం అక్కడి నుంచి చూడండి నేను ఒకరోజు మీకు ఉపమాన రీతిగా చూపించినది యేసు ప్రభువుని ఎందుకు తండ్రి ఈ లోకంలోకి పంపించిండు అని దేవుడు ఒకడే కానీ బాధ్యతలు అనేకమైనవి అంటే రోల్స్ అంటాం ఇంగ్లీష్ లో దేవుడు ఒక్కడే కానీ బాధ్యతలు అనేకమైనవి మొదటిది తండ్రి లాగా ఉండి ఈ నడిపించిండు ఐగుప్త నుంచి అందుకే తండ్రి అంటున్నాం దేవుణ్ణి ఆయన ఈ లోకంలో కుమారుని లాగా పుట్టిండ నేను యశగ్రంథంలో ఒక్కటే స్థలంలో ఉంది బైబుల్ అంతట బైబుల్ అంతట ఒకటే ఉంది ప్రభు తన తనంతట తానే ఒక సూచన మీకు అగుపరుచును ఆ ఒక్కటే వాక్యము తండ్రే యేసు ప్రభు లాగా ఈ లోకంలోకి వచ్చిండు అన్నదానికి అదొక్కటే ఎవిడెన్స్ అన్నట్టు ఆధారం ఇంకెక్కడ లేదు ఓల్డ్ న్యూ టెస్ట్మెంట్ లో ఉంటాయి న్యూ టెస్ట్మెంట్ లో ఉంటాయి తండ్రి నేనేకమైన మనిషి అన్ని ఉంటాయి పరశుధాత్ముడు దిగొచ్చి కన్య మరి అందు గర్భం ధరించడం ఇవన్నీ ఉన్నాయి కరెక్టే కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ లో యశగ్రంథంలో తప్ప ఎక్కడ లేదు ప్రభు తనంతట తానే మీకు ఒక సూచక క్రియ అనుగ్రహించును అగుపరుచును కాబట్టి తండ్రి తనే కుమారుని లాగా ఈ లోకంలో పుట్ట పుట్టడం అనేది అక్కడ మనం చూస్తాం అన్నట్టు కాబట్టి ఏంటంటే ఒకటే దేవుడు అనేకమైన బాధ్యతలు తీసుకున్నాడు అంటే ముఖ్యంగా ఏంటంటే నేను గతంలో ఎక్కడ ఒకరోజు చూపించిన మీకు తండ్రి ఎంతో త్యాగం చేసుకుంటే తన జీవితాన్ని అనేసి ఎట్లా త్యాగం చేసుకుంటే బ్రదర్ అని మీరు అనొచ్చు ఆయన అదృశ ద్వేపుడు ఎందుకు అదృశ్య అంటే తనలోనివన్నిటినీ ఈ లోకానికి ఇచ్చి అదృశ్యంగా అయిపోయింది ఆయన అంటే శారీరకంగా కనిపించేది అన్ని ఈ లోక ఈ లోకంలోకి పెట్టేసినాయి నోటి మాట ద్వారా వాటిని కక్కేసిండ రీతికి చెప్పాలంటే ఇది కలుగునుగాక అది కలుగునుగాక భూమి ఆకాశంలో కలుగునుగాక అన్ని బయటకు వచ్చేసినాయి తనలో నుంచి తనలో ఉన్న సమస్త సృష్టి బయటకు వచ్చి ఆయన తనంతర తాను ఎంతగానో త్యాగం చేసుకుంటూ తండ్రి ఈ రోజు కనిపించకుండా ఎవరికన్నా ఉంటుందా నేను రహస్యంగా ఎవరికి కనిపించకుండా ఆ వెలుగులో ఉండడం అన్న తను చూపించుకోవాలనుకుంటాడు కదా ఎవడన్నాయి లోకంలో వ్యక్తిగత గుర్తింపుల కొరకు పాస్టర్లు పరిగెత్తుతూ ఉంటారు కదా పోస్టర్ల మీద ప్రయాస పడుతూ ఉంటారు కదా ఈ లోకస్తులు పడతా ఉంటారు వాళ్ళకి గుడియడం ఎరగని వాళ్ళు కాబట్టి కానీ తెలిసిన ప్రయాస పడుతున్నాడు కదా కానీ ఇక్కడ తండ్రి ఎంతో త్యాగం చేసుకున్నాడు ఎవరికి కనిపించకుండా అంతగా త్యాగం చేసుకుంటూ కానీ అప్పుడప్పుడు కొందరు కనిపించినట్టు మనం చూస్తాం ఆదాం ఆదాం వాళ్ళతో కనిపించి మాట్లాడినట్టు దాని తర్వాత ముఖ్యంగా మనం ఎక్కడ చూస్తామంటే అబ్రాహాం దగ్గరకు రావడం ఆయన కల్దీయుడు యాక్చువల్ గా అంటే రీతిగా చెప్పాలంటే బబులోనికి పూర్వం కల్దీయ దేశం అది ఆయన కల్దీయుడు అబ్రాహ్ బబ్బులోనికి వెళ్ళి బయటకు తీసుకొచ్చిండి అబ్రాహంని ఆశ్చర్యం కదా కూడా బబులో నుంచి బయటకు కేబిపిఎం గ్రూప్ దానికి మనకి ఏ పొత్తు లేదు కానీ బహుళల్లో సగం సత్యం సగం ఆ బద్ధంలో ఇచ్చిక్కబడ్డ మనుషులు ఉన్నారు సర్పంలో తేళ్ల ఆధీనంలో బంధించబడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి విమోచన ప్రకటించడం కొరకు హితవత్సరం ప్రకటించడం కొరకు మనమున్నం ఇక్కడ అంటే క్రీస్తుకు మాదిరిగా మనమున్నం ఆ పనిచేయడానికి వరకు కాబట్టి మొదటి దశ రక్షింపబడము చూడండి సువార్త చెప్పడము అంత కష్టం కాదు భయపడతారు కాబట్టి కష్టం అనిపిస్తుంది సువార్త చెప్పడం అంత కష్టమే కాదు ఒకసారి స్టేజ్ మీదకి ఎక్కిన అంటే నడిపిస్తాడు మనిషి ఎందుకు మనిషికి ఎందుకు రక్షణ అనుభవం అవసరం చెప్పచ్చు దానికి కొంత తరిబిద్దు కూడా అవసరము ఎందుకంటే అణిలకు చెప్పాలంటే రకరకాల మస్తత్తులకు చెప్పాలంటే వాడు చిన్ననాటి నుంచి ఆ మతని నమ్ముకున్నవాడు వాడి వాడి తత్వం వేరే వాడి వేదాంతం వేరే వాటిని అన్నిటినీ విడిచిపెట్టి రావాలంటే కొంచెం కష్టమే ఎందుకంటే ఇది క్రైస్తవ జీవితం ఈ జీవితం అంటేనే త్యాగపరితమైన జీవితం వాటిని విడిచిపెట్టి రాలేడన్నట్టు ఎందుకంటే అది ఆత్మ వాళ్ళని చిక్క చిక్కించుకుంది కాబట్టి పురాతన కాలం నుంచి కానీ ఎప్పుడైతే ఈ వాక్ అన్ని విత్తనం వాడి హృదయం నాటపడుతుందో ఏదో ఒక రోజు అది మలికించుతుంది అదైతే సంపూర్ణంగా నేను వాడు ఎంత కఠినడైనా కావచ్చు ఈ రోజు ధృనీకరించచ్చు కానీ ఒక రోజు ఆ వాక్యము వాడి హృదయంలో మొలకెత్తుతుంది అది మొలకెత్తిన రోజు ఎవ్వడు వాడు ఆపలేడు అది పెద్ద బ్రహ్మాండమైన చెట్టులాగా వాడి జీవితము మొత్తం మారిపోతుంది అన్నట్టు అది కొంతమంది లేట్ కామర్స్ ఉంటారు ఏస్ప్ర దగ్గరికి చాలా లేట్ గా స్కూల్లో కొంతమంది పిల్లలు కొంతమంది పిల్లలు చాలా వేడిగా జనవుతారు అంతే తేడా ఇది కూడా అంతే రక్షణ కొంతమంది చిన్నప్పుడే ప్రభుకి సమర్పించుకొని చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా జీవిస్తారు ప్రభు కొరకు కొంతమంది పెద్దవాళ్ళైనాక పాపాలు ఒప్పుకొని ప్రభుకి సమర్పించుకుంటారు ఏం తేడలేదు అన్నట్టు కాబట్టి ఇది ఈ లోకాతీతమైనదే కానీ వయసు అనేది ఆత్మకి వయసు లేదు అది కొన్ని వేల సంవత్సరాల నుంచి బ్రతికిందనేసి నేను మీకు చూపించిన గతంలో కాబట్టి యుక్తంగా వారం మనం ఏం చూసినామో అది నేను చూపించేస్తే ఈరోజు మనము మూడవ దశకి మూడవ స్టేజ్ అన్న అంశం గురించి మనం చూస్తాం పోయిన వారం మనము ఈ స్వీయ లేక నీ తనువు ఎటువంటి శ్రమలుగుండా పోతది ఒక్కసారి ప్రభుకి సమర్పించుకున్నాక కష్టాలు ఆరంభమవుతాయని మనకు తెలుసు కానీ నీ తనువు ఎప్పుడైతే రక్షణ అనుభవంలోకి వచ్చినాక అది మనకు తెలుసు నీ ప్రాణము నీ శరీరము లో మధ్యలో జరిగేది సమస్య ఏంది నీ ప్రాణానికి దానికి దాని కోరికలు తీర్చుకోవాలని ఎంతో ఆశ ఉంటుందని నేను చూపించిన ఒక వాక్యం అది ఎటెట్టో పరిగెత్తాలని ఆశపడుతుంటుంది కానీ నీ శరంలో చిక్కబడింది అది అదొక పంజరం లాగా నీ శర్రం ఒక పంజరం అందులో చిక్కబడింది నీ ప్రాణం కానీ దానికి ఎక్కడెక్కడో తిరగలన్న ఆశ కోరిక అన్నట్టు పసిపిల్ల ఎట్లా వదిలేస్తే ఎట్లా అట్లా అన్నట్టు దాని గుణం కానీ నీ శరంలో అది చిక్కబడింది అయితే దాని కోరికలు తీర్చుకోవడం కొరకు శరీరాన్ని వాడుకుంటూ ఉంటది అట్లా పాప బురుతుల జీవితం జీవిస్తారు మనుషులు కానీ నీలో ఆత్మ కూడా ఉంది ఆ ఆత్మ ఘోషిస్తా ఉంటుంది నీ ఆత్మ నీ ప్రాణానికి హెచ్చరిస్తున్నట్టు దాన్ని అట్లా జీవించద్దు ఓ పని కొరకు ఈ లోకాలకు వచ్చిన నువ్వు ఆ పని ముగించుకుండేంత వరకు నువ్వు జాగ్రత్తగా జీవించాలా నిర్లక్ష్యంగా చేస్తే ఆ శరీరం కృషించిపోతుంది గాయాలైపోతుంది యాక్సిడెంట్స్ అయిపోయి అది అది పనికి రాకుండా చచ్చిపోతుంది అప్పుడు నీ ప్రాణం వల్లకి వెళ్ళిపోతే పని ముగించుకోకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది నువ్వు అనేది ఎప్పుడు హెచ్చరిస్తుంటుంది నీ శరీరాన్ని కానీ ప్రాణం ఏం చేస్తుంది లేదు నేను బయటికి పోవాలా బయటికి పోవాలనేసి దాని కోరికలు తీసుకుంటే ఆశపడుతుంటది అందుకే నీ ప్రాణాన్ని ఆయనకు సమర్పించాలా అదే రక్షణ అనుభవం అదే రీతిగా నీ శరీరం కూడా రక్షణానుభవాలకు రావాలనే నేను చూపించిన గతంలో అట్లనే నీ ఆత్మ కూడా రక్షణానుభవంలోకి రావాలా ఈ మూడు త్రిత్వం మనిషి కూడా త్రిత్వంలోనే ఉన్నవాడు ఒకడే మనిషి మనిషి అనేవాడు ఒకడే కానీ వాణిలో మూడు అవయవాలు ఉన్నాయి మూడు మూడు దశలు ఉన్నాయి అనేది చూపిస్తున్నా శరీరం ఉంది ప్రాణం ఉంది ఆత్మ ఉంది అదే రీతిగా మన తండ్రి మన దేవుడు కూడా తండ్రి ఒకడే కుమారుడు ఒకడే పరుశుధాత్ముడు ఒక్కడే వాళ్ళు వారి బాధ్యతలు తీర్చుకుంటున్నారు అంతే కాబట్టి రక్షణ అనుభవం అనేది తండ్రి కుమారుడిని ఈ లోకంలోకి పంపించింది అనేది నేను ఒక ఎందుకు కుమారుడి ఈ లోకంలోకి వచ్చిందంటే తండ్రి సృష్టించిన ఈ మనిషిని తండ్రికి తిరిగి పరిచయం చేయడం కొరకు ఈ లోకాలకు వచ్చిండు ఆయన అయితే ప్రతిరోజు తండ్రి ఆడుతున్నాడు కుమారుడా ఎక్కడ ఎంతమందిని తీసుకొచ్చినావు ఎంతమందిని జమ చేసినావు అంటే జమ చేసిన ఆయన ఇంకా కొంచెం కాలం మొత్తం తీసుకొని అంటే ఆయన ఇంకా ఎదురు చూస్తుండు ఇంకెంత కాలం ఇంకెంత కాలం ఎప్పుడు నా కుమారుడు మనుషులందరినీ నా దగ్గర తీసుకొస్తాడు అని ఆయన తపన అన్నట్టు తండ్రి తపన కుమారుడు కూడా అదే ప్రయాసంతో తండ్రికి కమిట్ అయింది కాబట్టి మనుషులను అందరినీ జమా చేయడానికి కొరకు ఆయన ఎంతగానో దివారాత్రులు మన పక్షంగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు ఈ సత్యం గ్రహించిన నువ్వు నేను ఏం చేస్తావంటే మన తన మన ప్రభుకి మనం సహాయకులం రీతిగా చెప్పాలంటే పరిచారకులమే కదా మనం కూడా పని వాళ్ళమే కదా ఆయన మన సహాయ అక్కడ అంటే మనం కలిసి సేవ చేస్తున్నామని అక్కడ వాక్యాలు ఎన్నో చూపిస్తానండి మీకు కాబట్టి మనము మన ప్రభుకి సహాయకులం అన్నట్టు ఈ పరిచర్యలో సో కాబట్టి తండ్రిని సంతోష పెట్టాలంటే కుమారుడు తన పనిని ముగించాలా తను పగించ తను ముగించుకొని తను తను తాను ఎంతగానో తగించుకున్నాడు తన జీవితాన్ని త్యాగం చేసిండు తన పని ముగించుకోండి ఈ లోకంలో సమాప్తమైనది నడసిలో మీద అని వెళ్ళిపోయాడు పరిలోకానికి వెళ్ళిపోతేనే మంచిది మీకు నేను వెళ్ళిపోతేనే మంచిది లేకపోతే వేరొక ఆదనకర్త మీ దగ్గరికి రాడు కాబట్టి ఈ రోజు త్రిత్వంలోని మూడవ మనిషి అయిన పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉండి తన జీవితాన్ని కూడా ఎంతగానో మన కొరకు త్యాగం చేసుకుంటూ అన్నిటిని తాలుతున్నాడు అన్నిటిని భరిస్తున్నాడు ఆయన దుఃఖపడుతూ ఏడుస్తుండడు అని కదా పరిశుధాత్మని దుఃఖపరచకూడని అదే రీతిగా పరుశుదాత్మని ఆర్పొద్దు కూడా ఉంది అతను అన్నింటినీ సహిస్తుంటాడు అన్నిటిని భరిస్తుంటాడు ఎవరు దేవుని బిడ్డలే చేస్తుంటే అనిల గురించి కాదు కదా మనం మాట్లాడేది కూడా కాబట్టి దేవుని బిడ్డలే పరిశుధాత్మని దూషిస్తున్నారు పరిశుదాత్మని దుఃఖపరుస్తున్నారు పరిశుధాత్మని ఆరిపేసింది ఈరోజు చర్చ అన్ని ఎన్నిసార్లు చెప్పిస్తాం ఎట్లా ఆర్పేసింది అనేది అభిదేయత కాబట్టి రెండవ దశ బహు కష్టతరమైంది క్లిష్టతరమైంది ఎందుకంటే నీకు నీ తనువు దేవుని యొక్క ఆత్మకి సమర్పించుకోవడానికి ఇష్టపడదన్నట్టు ఎందుకంటే ఒక్కసారి పరశుదాత్మ వస్తే నీ శరీరము జల్దరిస్తది కొట్టుకుంటది అన్నట్టు ఆ ఒక్కసారి నువ్వు పరిశుదాత్మకు అవకాశం ఇచ్చినావంటే నీకు సమస్తం అసహమేస్తుంటది పాపం చేబుద్ధి కాదు దేవుని బిడ్డలో పాపం చేయాలని ఎందుకు చెప్పేవైంది వ్యూహాన్ పత్రికలు అదే కారణం ఒక్కసారి పరిశుదాత్మని నువ్వు స్వీకరించినవంటే సాధనగా స్వీకరించారు ఎందుకంటే శరీర కోరికలు ఇంకా ఉంటాయి అన్నట్టు అవిజయ్ దివిజయ్ దవిజే దివిజే దాన్ని ఉంటాయి కదా వాక్యాలు వాటిని సమ సంపూర్ణంగా ఈల్డ్ కామన్నట్టు మనం రక్షింపబడ్డ వాళ్ళం కాబట్టి రెండవ దశలో ఈ స్ట్రగుల్స్ అంటాం కదా దీన్ని పరిశుధాత్మకి నీ తనువుకి మధ్యలో ఎంతగానో పోరాటం ఉంటుంది అన్నట్టు నువ్వు కావాలంటే నువ్వు సమర్పించుకోవాలి సంపూర్ణంగా పరిశుదాత్మ కానీ సమర్పించుకోకపోతే చాలా కష్టం అన్నట్టు కాబట్టి ఈ ఈ యొక్క పోరాటము పరిశుదాత్మకి నువ్వు సంపూర్ణంగా సమర్పించుకొని అతన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించే వరకు నీ శరీరమే దేవుని ఆలయం అంటే మళ్ళీ ఎట్లా పర్శుదాత్మడు అంతా నివసిస్తారని వాకేం చేస్తాను పత్రికలు మళ్ళీ నీలో పరిశుదాత్మకి ఆహ్వానించాల ద్వారాలు తెరవాల ఉదయం లేస్తే పరిశుదాత్మడ నాలోనికి రా నడిపించి నేను ఈ రోజు చెప్తాను థ్యాంక్ యూ ఓలీ స్పిరిట్ ఫర్ అటు మై హాట్ థ్యాంక్ స్పిరిట్ ఫర్ అయింటింగ్ విత్ న్యూ ఫ్రెష్ ఆయిల్ and i uh, thank you satan for putting me thank you holy spirit for putting me thank you holy spirit for making me holy cool. thank you holy spirit for making me the son of god thank you holy spirit for making me the child of god thank you holy spirit for this truth thank you holy spirit for guiding me into whole truth complete truth prasadatma nan sarvasaktina adpisani nika ento vandanalain ento aathanna chepisthi ఎంతో శ్రమకుండా పోతుంటే నాకు ఆదరణగా ఉన్నావు ఒంటరి జీవితంలో నాకు తోడుగా ఉన్నావు ఈ లోకంలో ఒంటరి వాణ్ణి మొదటి నుంచి ఎవ్వరు కోరుకొని విధానంగా ఎవరు మెప్పు ఎవరు మెచ్చుకోని ఎవరు స్వీకరించని విధానంగా ఉన్నప్పుడు నువ్వు ఒక్కనే నాకు ఆదరణగా ఉన్నావు ఆయన సంభాషిస్తా ఉంటాను నేను పర్శుదాత్మతో మనుషుల తృణీకరించిన నువ్వు ఏ రోజు మమ్మల్ని తృణీకరించండి మా యుద్ధంలో ఉంటూ మాకు ధైర్యపరుస్తుంది ఇది ఒంటరి జీవితమే క్రైస్తవ జీవితము ఒంటరి జీవితమే చివరి వరకు నీ సిల్వను ఎత్తుకొని రేడీ ఉండాలా మోసుకుంటూ పోవాలా ఏ రోజు దించదు దాన్ని చివరి దశ వరకు సిల్వను ఎంత ఏడు వరకు మోసుకొని పోవాలా బలుకొత్త కొండ వరకు మోసుకొని పోవాలా కపాలం స్థలంలో మోసుకొని పోవాలి ఒకరి సిల్వ ఎక్కాలని పైకి అక్కడి వరకు ఊహించాలి జీవిత యాత్ర ఫినిష్ లైన్ అంటాం అంటే పరుగు పంతొమ్మిది లాస్ట్ లైన్ ఉంటుంది అది అక్కడ పోయాక నీకు గిఫ్ట్ ఇస్తారన్నట్టు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఏదో వస్తుంది మనం అందరం ఫస్ట్ ప్రైజ్లు కొట్టాల కాబట్టి హోలీ స్పిరిట్ కి నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోవాలా మొదటిదిగా నీ శరీరమే దేవుని ఆలయం అది నువ్వు గ్రహించాలా అది ఆలయం నీ శరీరం దాన్ని నువ్వు ఎప్పుడు పాడు చేయొద్దు చెప్తున్నాను అది ఎప్పుడు ఎందుకంటే దానికి పిచ్చి పిచ్చి ఆహారాలు పెట్టి పోషించొద్దు రాగుడికి దాన్ని బానిస చేయొద్దు మాదక ద్రవయాలకి దాన్ని బానిస చేయొద్దు సిగరెట్ కి బానిస చెడు చెడు తిండ్లు సరే అన్ని దేవుడు సృష్టించడం తెలుసు మనకి అనేసి అన్ని దేవుడే ఆమోదించడం కూడా వీళ్ళు అనడానికి వీళ్ళు కొన్నిసార్లు నేను లేవియ కాండం గురించి చెప్తా ఉంటాను లేవి కాండంలో ఏం కొన్ని తిన్నతను ఉంది వీళ్ళు ఏమంటారంటే లేదు లేరు అది ధర్మశాస్త్రం బ్రదర్ మనం కృప బ్రదర్ అని పిచ్చి పిచ్చిగా తిని అన్ని రోగాలు తెచ్చి కూర్చొని త్వరగా కాలాలు ముగించుకున్నారు ఆయుష్ రెండో నరుని ఆయుష్ డెబ్బైది దాని తలతాన్ని పెట్టేసిండు కానీ దేవుడిని దృష్టిలో మొదట్లో ఆది కాలంలో నరుడు ఆయుష్ నరుని ఆయుషు నూట వరకు కూడా వస్తున్నారు ఎగిరిపోతున్నారు దాని ఎందుకు నీ తనువుని అదుపులో పెట్టుకోలేకపోతున్నాను దాన్ని పూజించేస్తున్నా వన్ వీల్ అది సైంటిఫిక్ ఈ రోజులలో ఎందుకంటే ట్వంటీ ట్వెల్వ్ అవర్స్ ఉంటుంది నీ కడుపులో ఆహారం జీర్ణం కావడానికి ట్వెల్వ్ అవర్స్ ఉంటుంది నువ్వు మూడు పూటలా తింటే దానికి రెస్ట్ ఎక్కడ ఉంటుంది అది ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తుంది దానికి కేవలం ట్వెల్ అవర్సే పని చేయాల పక్కిన ట్వెల్ అవర్స్ ఏం చేస్తుందంటే జీర్ణశక్తి జీర్ణం అయిపోయినాక ఆ బ్యాక్టీరియా ఉంటుంది కడుపులో గట్ బ్యాక్టీరియా అది శరీరంలోకి మొత్తం తల నుంచి వరకు వెళ్ళిపోతుంది జీర్ణం ఆహారం దానికి రెండు బాధ్యతలు కడుపులో ఉంటే బ్యాక్టీరియా అంతా జీర్ణం చేసేదానికి సహాయపడుతుంది విరోధం చేస్తుంది దాని తర్వాత అది బాడీలోకి వెళ్ళిపోయి తల నుంచి అరికల వరకు ప్రతి అవయవాన్ని రిపేర్ చేసి వస్తాయి అవి అయితే మూడు పూటలు తినడం వల్ల ఏమవుతుందంటే దానికి నువ్వు రిపేర్ చేసే అవకాశం ఇస్తలేవు అది ఇరవై గంటలు జీర్ణం చేస్తేనే ఉంది రిపేర్ ఎప్పుడు చేయాలా బాడీని అట్లా దానికి నువ్వు దాని పని అప్పగించలేదన్నట్టు ఈ నాలెడ్జ్ ఈ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాడు ఫస్ట్ పొద్దున్న తిన్నాడంటే బ్రేక్ఫాస్ట్ హెవీగా మళ్ళీ నెక్స్ట్ ఆకలైనంత వరకు ముట్టనే ముట్టాడు కానీ మనకేంటంటే మన దేహంలో మానసిక ఆకలి ఎక్కువ శారీరక ఆకలి తక్కువ ఏదన్నా వస్తువును చూసే తినాలా ఐస్ క్రీమ్ చూసే తినాలా ఫ్రెండ్స్ వస్తే పోయి బయట పోయి టీ తాగాల బ్రేక్ఫాస్ట్ చేస్తాము మళ్ళా లంచ్ చేస్తాము మళ్ళా ఈవినింగ్ ఇంటికి మిర్చి బజ్జీలు తింటాము చాయ్ తాగుతాం మళ్ళీ ఇంటికి అన్నం తింటాం మళ్ళా పడుకోక ఏదో ఒకటి నోట్లు వేసుకుంటాం మానసికమైన ఆకలి అన్నట్టు కానీ శారీరకమైన ఆకలికి ప్రాధాన్యత ఇవ్వాలా నిజంగా ఆకలి అయితేనే తినాలా అప్పుడే ఈ శరీరము దీర్ఘకాలము సేవ పరిచయ కొరకు పనికొస్తుంది నీ త్వరగా దీన్ని నువ్వు అలసట చేసేసి అవయవాలన్నీ కృషించిపోయి వాటికి రెస్ట్ లేకుండా అవి ఎప్పుడు సెల్ఫ్ రీజనరేట్ కావాలో ఎప్పుడు రిపేర్ చేసుకోవాలో వాటి అవయవాలని లోపల బాడీ వాటికి రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల అవన్నీ కృషించిపోయి నీ ఆయుష తగ్గిపోతుంది దేవుణ్ణి ఎప్పుడు బ్లేమ్ చేయద్దు ఎందుకు ప్రభు నాకు ఈ కష్టమండి ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే నేను ఏం చెయ్యను మోసే నువ్వే పోవాలా ముందుకి నువ్వే తీర్మానించుకోవాలా విశ్వాసంలో ముందుకు పోవాలా నువ్వే అన్ని చేసుకోవాలా నీకు ఎందుకే నా జ్ఞానం లేక నశించినట్టు హోష జ్ఞానం పొదువయ్యాయి ఎంతో ఉంది జ్ఞానం కానీ నిర్లక్ష్యం వలన మనం అంతా పోగొట్టుకున్నాం అన్నట్టు మన జీవితాలలో ఎంతో నష్టపోయినాం కానీ ఇక మీదట నేను నష్టపోను అని తీర్మానించుకోవాలా మనం అది నీ బాధ్యత లెక్క కాబట్టి శర్రాన్ని నువ్వు ఈ శర్రము దేవుని యొక్క ఆలయము పరిశుధాత్మక ఆలయము కాబట్టి దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలా అదే రీతిగా నీ శరీరము రక్షింపబడాలా అంటే నీ శరీర కోరికలను నువ్వు బహు జాగ్రత్తగా కంట్రోల్లో తీసుకోవాలా ఆహారం పొందుకోకూడేనుంది వాక్యం వాడి పడిపే దేవతనుంది అధికంగా నిద్రపోకూడేనుంది ఎందుకు ఎక్కువ దరిద్రం వస్తుందంట పేదరిక్రం వస్తుందంట ఎక్కువ నిద్రపోయేవాళ్ళు కాబట్టి చురుకగా ఉండడం ఎంతో గొప్ప భాగ్యం అని వాక్యం కూడా ఉంది ఇవన్నీ శరణి సంబంధించిన కదా ఎక్కువ తింటే నిద్ర మొత్తం ఇంగ్లీష్ లో ఫుడ్ కోమాట ఎక్కువ తింటే కడుపు నిండుగా ద్వార నిద్ర అది ఫుడ్ కోమాట అన్నట్టుగా కాబట్టి మనం ఫుడ్ కోమాటి బానిసద్దు మనం చెప్పుడు చురుకుగా ఉండాలా ప్రాప్ట్గా వెళ్ళిపోతున్న పనులు చేసుకున్న త్వరగా వచ్చేసేలా పనులన్నీ ముగించుకున్నా కానీ కాబట్టి శర్ర ముఖ్యంగా దళితుల్ల రాష్ట్రపత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వర్షంలో పౌలు ఎన్నో విశేషకరమైన విషయాలు చెప్పాడు ఈ శరీరము శరీరానుసారంగా జీవిస్తే ఏమవుతుంది ఆత్మానుసారంగా జీవిస్తే ఏమవుతుంది పద్దెనిమిదవ వర్షంలో మీరు ఆత్మ చేత నడిపింపడ ఏడల ధర్మశాస్త్రములకు వారు కారు పంతొమ్మిదో వర్షంలో శరీర కార్యంలో స్పష్టమైనవి అవే అనగా అంటే విభిచరము అపవిత్రత కామకత్వము విగ్రహ రధన అభిచారం అభిచారం అంటే మంత్రములు ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మతతులు అల్లవి ఆటపాటలు మొదలైనవి అనుకుంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒకసారి జ్ఞాపకం మీకు అంతా ఒక పేపర్ తీసుకొని ఇవన్నీ రాసుకోండి ఇవన్నీ రాసుకోండి మీ జీవితంలో ఉన్నాయాలి ఎస్ నో ఎస్ నో రాసుకోండి ఎన్ని ఎస్సులు ఉన్నాయి ఎన్ని నోలున్నాయి మీ జీవితము యథావిధిగా ఉండనే ఉండదు ఒకవేళ ఎక్కువ ఎసులు ఉన్నాయనుకో నువ్వు ఇంకా శరీరకంగానే జీవిస్తున్నావు అన్నట్టు ఒకవేళ ఎక్కువ నోలు ఉన్నాయి అనుకో నువ్వు శరీరం శరీరం మీద పోరాడుతున్నావు అన్నట్టు శరీర కోరికలని దాన్ని వాటిని ఛేదించుకుంటున్నావు కాబట్టి ఎప్పటికైనా ఆలస్యం చేయొద్దు చాలా సంవత్సరాల చెప్పిన మాట ఇది ఇవి లిస్ట్ చేసుకో ఫస్ట్ జారత్వం అపవిత్రత కామకత్వం లిస్ట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నాలో ఎక్కడన్నా ఈ గుణగణం ఉండదు జారత్వం మోహపు చూపే కానీ నా హృదయంలో కానీ నా పడక మీదనే కానీ ఎక్కడన్నా నాకి తన పొచ్చిందా ఎన్నిసార్లు వచ్చింది లాస్ట్ త్రీ మంత్స్ లో ఇప్పు పట్టుకోండి జీవితం కామకత్వమైన జీవితం విగ్రహారధన లోకమని అభిచారం ఎవరిని అభిచారం అంటే మంత్రం మంత్రం తెలుసు క్రిస్టియన్ రిచి ఒక వాక్యం ఉంది మనది క్రైస్తవ మంత్రం అంటే ఇతరులను ఆచయించుకోవడం కాబట్టి నో ఏ రీతిగా మనుషుని ఆకర్షించుకుంటున్నావు నీ పని కొరకు అదే మంత్రం అనట్టు ద్వేషము ఎవరిని ద్వేషిస్తున్నావు ఎవరితో కొట్లాడినావు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు ఏవి నువ్వు ఎక్కడెక్కడ పెట్టినావో టీకులు కొట్టుకో ఈ దినం తెలిసిపోతుంది నీ లైఫ్ ఎక్కడుందో నీ తనువు ఏ స్థితిలో ఉందో నీకు ఎందుకంటే మనం ఎప్పుడు క్రియారూపకంగా చూసుకోమని చెప్తాం మన క్రైస్తవ జీవితాన్ని గుర్తగా వినిపోయే కాదు మనం ఎప్పుడు కూడా కాబట్టి ఆత్మ ఫలాలు నీలో లేకపోతే నీకు రక్షణ లేదని స్ట్రేట్ చెప్పిన ఒకరు ఆత్మ వరాలు ఉండొచ్చు నీలో కానీ ఆత్మ ఫలాలు లేకపోతే నీకు రక్షణ లేదు ఎందుకంటే నువ్వు నువ్వు ఆత్మకి సంపూర్ణంగా సమర్పించుకోలేదన్నట్టు అవి ఏవి ఇరవై రెండవ అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సమాధానము సంతోషము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వితము ఆశా నిగ్రహం ఇవి ఉంటేనంట దీనికి విరోధమైనది ఏది లేదంటే ఈ లోకంలో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనం విశ్వాసము సాత్వితము ఆశా నిగ్రహం ఏ రోజన్నా చూపిస్తా ఇవి ఉంటే మీకు ఏ రోగాలు రావు నేను గ్యారెంటీ ఇస్తాను ఇవి ఉంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయలత్వము మంచితనము విశ్వాసము సాత్వితము ఆశా ఇవన్నీ ఉంటే నీ దగ్గరికి ఏ రోగాలు రావు నేను గ్యారంటీ ఇస్తా వాటి నీకు రోగాలు వస్తున్నాయంటే ఇందులో ఏవో భయనాయి అన్నట్టు ఎందుకంటే దీనికి ఏ విరోధమైనది ఏది లేదంట ఏ నియమం లేదంట అంటే ఏ రోగం కూడా దీనికి వ్యతిరేకంగా రావడం లేదంట దగ్గరికి రాలేదంట అటువంటి జీవన విధానం కాబట్టి వాటిని త్వరగా ముగించేస్తాను కాబట్టి ఆత్మలో జీవించడము ఆత్మ చేత నడిపింపడము బహు ప్రాముఖ్యమైంది శరీరాన్ని ఛేదించుకోవాలి మనం శరీర క్రియలు స్పష్టమైనది మనం శరీరానుసారంగా జీవించద్దు నడవద్దు అనేది అక్కడ నేర్చుకుంటున్నాం మనం వాక్యం తర్వాత నీ శరీరము నీ ఆత్మ ఎప్పుడు ప్రార్థనే ఉంటాయి ఎందుకంటే నీ ఏది కూడా మంచిది లేదు అని చెప్తుంది వాక్యం కాబట్టి నీ ఏది మంచిది దానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలా అది నీకు శత్రువు అని నీ శరీరమే నీ శత్రువు అనే వాక్యం చూపించకపోయిన వరం నేను నువ్వు ఆత్మానుసారంగా నడిస్తే ధర్మశాస్త్రంకి లోబడ్డ వాడిన జీవితం కాదన్నట్టు లేదంటే నువ్వు ధర్మశాస్త్రం లోబడ్డ అంటే మరణం వస్తుంది కాబట్టి దేవుణ్ణి సంతోషపరచాలంటే ఆత్మలోనే కానీ శరీరంలో కాదు అని వాక్యం చదివిస్తుంది ముఖ్యంగా ఆత్మాను శరీరానుసారంగా జీవించేవాడు వాడి పరిస్థి వాడి ప్రయాసం ఏ రీతి ఉంటుందంటే శరీరానుసారంగా ఉంటుంది జీవితాంతము శరీర కోరికలే తీర్చుకుంటూ ఉంటాడు అన్నట్టు దాన్ని ఏ రీతిగా కొనసాగి ఎట్లా దాని నుంచి బయటికి రావాలంటే దాన్ని ఆ శరీర కార్యములను అన్నిటినీ నువ్వు మరణానికి అప్పగించాల అప్పుడు నువ్వు ఆత్మ చేత జీవింపడుతున్నాడు అడ్మింపబడుతుంది అప్పుడే ఆ యొక్క ఆత్మ ఫలాలు మన జీవితంలో వస్తాయి నవీన స్వభావం తెలుసుకోవాల పాత మనిషి పాత స్వభావాన్ని విడిచిపెట్టాల నవీన స్వభావం న్యూ మ్యాన్ అంటారు ఇంగ్లీష్ లో ఒకసారి ఎఫ్ఎస్ఎల్ రాష్ట్రపత్రిక ఎవరన్నా చదవండి ఎవరన్నా ఉంటే వీలైతే ఎఫ్ఎస్ఎల్ రాష్ట్రపత్రిక అధ్యాయం ఇరవై ఇరవై వచ్చిన ఇంకోట నాలుగు ఇరవై ఇరవై నాలుగు వచ్చారు చూడండి ఎవరన్నా అవకాశం ఉంటే త్వరగా నేను కొత్త టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాను కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి నూతన పరచబడిన వారై నీతియుదార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోనవలను మనము కొత్తగా సృష్టించబడ్డ మన శరీరాలు మన జీవితాలు రక్షింపబడినాక కొత్తగా సృష్టించబడ్డం అంటే ఇంతకు ముందు మనం సృష్టించబడలేదు అన్నట్టు ఎవరైతే చెప్పాలంటే రక్షింపబడ్డ వాళ్ళందరూ కొత్తగా సృష్టించబడ్డారు అన్నట్టు దేవుని స్వరూపము ఆశ్చర్యం కదా అది ఆత్మకు సమర్పించుకుంటే నువ్వు స్వభావాన్ని ధరించుకుంటావు లేదంటే శరీర స్వభావమే పాత పాత జీవితమే అని చెప్తుంది వాక్యం దీన్ని మనం పాటించాల ఈ ఫలాలని మనం పాటించాల ఆత్మ ఫలము సమృద్ధిగా మనలో రావాల దీర్ఘశాంతము బహు కష్టం అన్నిటికంటే ఆశా నిగ్రహము బరీ కష్టము శరీరాన్ని జుకోవాలంటే ఆశా చాలా అవసరం కాబట్టి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడడం అనేది బహు ప్రాముఖ్యం మనకు కదా దేవుని పిల్లలందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడినని చూస్తాం బ్రహ్మణ రాసిన పత్రిక అధ్యాయంలో అదే మనం కొరింతలు రాసిన రెండో అధ్యాయము పద్నాలుగో అవసరంలో చూస్తాం పరిశుద్ధాత్మ ఇందరి సహవాసం మనకి బహు ఇంపార్టెంట్ అంటాడు పౌలు పరిశుద్ధాత్మ ఇందరి మనం ఆశీర్వచనం పలుకుతప్పుడు పరిశుధాత్మందరి సహవాసం అందరికీ కలిగునిగా కానీ ప్రకటిస్తాం కానీ దాన్ని మనం ఆచరిస్తున్నావా పశుద్ధాత్మ సహవాసం మనకు కలిగి ఉందా స్వభావాన్ని మనం అప్పుడు విడిచిపెడతాం అన్నట్టు శరీర కోరికల మీద నువ్వు విజయం పొందుతావు అప్పుడు నువ్వు ప్రతిసారి శరీర స్వభా శరీర స్వభాన్ని విడిచిపెట్టి ఆత్మానుసారంగా జీవిస్తావు కాబట్టి నువ్వు ఆత్మని ఆర్పవన్నట్టు మండు చిన్న అగ్నిలాగా నీళ్ళ మండుతూనే ఉంటాడు అప్పుడు దుష్టశక్తుల నీ దగ్గరికి రాలేవన్నట్టు కాబట్టి మనం అది తీర్మానించుకోవాలా మన హృదయాలని మన మనసులని పరిశీలించే దేవుడు కాబట్టి పరిశోధించే దేవుడు కాబట్టి ఆయన ఎప్పుడు వెతుకుతా ఉంటాడు మన హృదయాలని మన మనసుని కాబట్టి ఈ రెండింటిని మనం బహుజాగ్రత్తగా కాపాడుకోవాలా అది మనకి చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి చివరిగా ముగింపు దశలో ఈ యొక్క రెండవ దశ లేక స్వీయ లేక తనువు అనేది దాన్ని నువ్వు నాచిడు చేయబడ్డ జీవితంగా దేవునికి సమర్పించుకున్నప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా దేవుని ఆత్మ చేత నడిపింపడ్డ అంటే బహు ప్రాముఖ్యమైన ఒక దశ నుంచి నువ్వు ముందుకు వెళ్తున్నట్లే ఆత్మీయ జీవితంలో ఒకసారి చూడండి గళితులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ దాంతో దాన్ని మనం ముగిస్తాం ఆ టాపిక్ ని గళితులు రాసిన పత్రిక బహు ప్రాముఖ్యమైంది బైబిల్లో మార్టిన్ లూథర్ కింగ్ అనేవాడు కేవలం గళితులు రాసిన దాన్ని అనేకులకు విశదీకరించడం వలన కేథలిక్ మతము సగంగా చీలిపోయింది ప్రపంచంలో కేవలం గళితులు ద్వారా అంత ప్రాముఖ్యమైన పత్రిక దళితుల రాష్ట్ర పత్రిక సరే బ్రదర్ ఎవరైనా చదవండి దళితుల రాష్ట్ర పత్రిక ఐదవ దేము ఇరవై వచనం మనము ఆత్మను అనుసరించి జీవించు ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము పాయింట్ అది నువ్వు ఆత్మను అనుసరించి జీవించిన ఆత్మను అనుసరి ఆత్మను అనుసరించి క్రమముగా నడవాలంట క్రమంగా జీవించాలంట అంటే క్రమం అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ప్రతి దశలో డిసిప్లిన్ ఉండాలి మనకి క్రైస్తవుల డిసిప్లిన్ చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే ఇద్దరు మనం చూసి నేర్చుకుంటారు నేను ఒకసారి ఒక బ్రాహ్మిన్ లేడీతో హోటల్ పోయినా ఆమె నా ముందు కూర్చుంది నేను ఆమె ఎక్కడి నుంచో వచ్చింది యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చింది చాలా కాలం తర్వాత నన్ను కలవాలన్నది అయితే నేను బ్లూ ఫాక్స్ హోటల్ పోయినా ఐ మెయిన్ కలవడానికి అయితే మేమిద్దరం కూర్చున్నాం కాఫీ ఆర్డర్ చేసినాము అయితే ఆపోజిట్ లో మాకు సైడ్ లో రైట్ సైడ్ ఆపోజిట్ లో ఒక టేబుల్ మీద ఒక ఆరు ఏడు మంది క్రిస్టియన్ బాయ్స్ కూర్చున్నారు కూర్చొని వాళ్ళు రకరకాల ఫుడ్ ఫుడ్ మొత్తం టేబుల్ అంతా నింపేశారు ఎన్ని రకాల ఫుడ్స్ నాన్ వెజిటేరియన్స్ ఏమేమో పెట్టేశారు ఇంకా వాళ్ళు తినే విధానం చూస్తే ఈ బ్రాహ్మణ్ లేడీ డిస్టర్బ్ అయిపోయింది లుక్ ఎట్ దట్ హెర్ ఈటింగ్ అంటే నేను ఏం చెప్పాలా ఆమెకి బిల్నా నా సహోదరులే యేసుప్రవనందు కానీ ఎంత డిసిప్లిన్ ఉంది వాళ్ళకి ఒక్కటే నేను మీరు అనొచ్చు చాలా మంది అనొచ్చారు బ్రదర్ వాళ్ళ డబ్బులు కాదు పేరు వాళ్ళ ఇష్టం కాదు బేర్ దుష్టుని తలంపది అంటే నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు వాడి డబ్బు కాబట్టి సపోర్ట్ చేస్తున్నావు కానీ ఇతరులకు వెలుగుగా ఉండాలి ఇతరులకు మాదిరిగా ఉండాలనే వాక్యం ఎక్కడ మర్చిపోయినారు వెలగలేకపోయారు వాళ్ళు శరీరానుసారంగా జీవించడాలు అట్లుంటారు రక్షింపబడి కూడా ఎందుకు గొప్ప జన సమూహము మరణం ఉండబోల్సి వస్తుంది అంటే కరణం అదే వాళ్ళ శరీరాన్ని రక్షింపబడి కూడా శరీరానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళ శరీరం కాలిపోవాల్సి వాళ్ళ ఆత్మలు కాపాడబడతాయి అందుకే నేను చూపిస్తాను రక్షణ అనేది కేవలము నీ ప్రాణానికే కాదు నీ శరీరానికి నీ ఆత్మ కూడా ప్రాణం అంటే సోల్ అంటాం ఇంగ్లీష్ లో బాడీ సోల్ అండ్ స్పిరిట్ మూడిటికి రక్షణ అవసరం అందుకు వాటిని వాటి అవి ఐక్యత కలిగి జీవించడం నేర్ నేర్పించాలి మనం వాటికి ఐక్యత ఎవరు ఇస్తారంటే పరిశుధాత్ముడు ఒక్కడే ఆ మూడిటికి ఐక్యత ఇచ్చేవాడు పరుశుదాత్ముడు ఒక్కడే కాబట్టి జీవించకుండా ఆత్మానుసారంగా జీవిస్తే ఎంతో క్రమబద్ధమైన జీవితం అన్నట్టు ప్రతి విషయాల క్రమంగా ఉండాలి మనం ఈ లోకంలో ముఖ్యంగా ఎందుకంటే అన్నిలు మనల్ని ఎప్పుడు గమనిస్తూ వాళ్ళేమంటారు తెలుసా అరే మీరు క్రిస్టియన్స్ కదా అంటారు అంటే ఏంటంటే క్రిస్టియన్స్ తప్పు చేయరు కదా ఆయన కానీ నువ్వు ఎట్లా చేసిన బ్రదర్ అంటారు మీరు క్రిస్టియన్స్ కదా అంటారు అంటే వాడు చేయొచ్చు తప్పులు ఎన్న చేయొచ్చు కానీ మనము తప్పు చేస్తే స్పెషల్గా హైలైట్ అవుతాం ఎందుకంటే ఈ లోకానికి తెలుసు క్రిస్టియన్స్ అంటే జాగ్రత్తగా జీవిస్తారని కానీ మనము శరీరానుసారగా జీవిస్తాం ఈరోజు విచ్చల్ విడిగా ఈరోజు కొంచెం డిస్టర్బింగ్ ఉండే స్కాట్లాండ్ లో మూడు వందల చర్చెస్ ఆన్ సేల్ అని పెట్టారంట ఇంటర్నెట్ లో ఎందుకు అంటే చర్చెస్ కువ్వడబోతున్నాడంట పెద్ద పెద్ద చర్చెస్ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న చర్చెస్ ప్రాపర్టీ ట్యాక్స్లు కట్టలేక వాటిని మెయింటైన్ చేయలేక వాటి కలర్స్ వేయలేక వాటి కరెంట్ బిల్స్ కట్టలేక వాళ్ళు హ్యాండ్స్ అప్ అన్నారు మేము వీటిని అమ్మేసుకుంటాం ఎవరన్నా ఒక దిక్కు సంఘము అభివృద్ధి పొందుతుంటే ఇంకో దిక్కు సంఘము ఎండిపోయి చచ్చిపోయింది ఇంగ్లాండ్ నుంచి స్కాట్లాండ్ అంటే ఇంగ్లాండ్ యునైటెడ్ కింగ్డమ్ కదా ఒకప్పుడు మిషనరీస్ ఆండకెళ్ళి వచ్చిన మన దేశానికి రకరకాల దేశాలకి సువార్త చెప్పి రక్షణ నడిపించిన వాళ్ళు వాళ్ళు ఈరోజు వాళ్ళ చర్చలు ఎండిపోయినాయి ఎప్పుడు నిశ్చాత అక్కడ కార్యాలు జరుగుతలేవు శరీరాను సార్గా జీవిస్తున్నారు మనుషులు అందుకు బహు భయంకరమైన పాపంతో కూడిన జీవితాలు ఆ దేశాలలో ఐర్లాండ్ లో అన్ని యూరోపియన్ కంట్రీస్ లో అంతా ఇట్లా తయారైపోయింది గ్రీస్ దేశ ప్రైమ్ మినిస్టర్ ఒక గే అంటే హోమోసెక్షువల్ అట్లనే ఐర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా అట్లనే తయారైపోయింది మొత్తం యూరోప్ అంతా తయారైపోతుంది ఈరోజు సో అక్కడ అయిపోయిందని అనుకోవద్దు ఇక్కడికి వచ్చేసింది అది హైదరాబాద్ కూడా వచ్చేసింది మీ పిల్లల్ని మీరు కాపాడుకోకపోతే మీ ఇష్టం అది ఎందుకంటే అక్కడ జరిగింది ఇక్కడికి రాదని నేను చెప్పిన చైనాలో పుట్టింది ఇక్కడికి రాదని చెప్పినామా కంపల్సరీ వస్తుందని చెప్పినాం చైనాలో స్టార్ట్ అవుతుంది అది ప్రపంచం అంతటా తిరుగుతుంది అంటే చైనానే పేరు తీసుకోలేదు కానీ ఒక వింత రకమైన రోగం రాబోతుంది మనుషులు పిట్టలు పిట్టలు రాలినట్టు రాలిపోతుంటారు అది ప్రపంచం అంతటా వస్తుంది ఎవరిని పడుతుంది ఎవరిని పట్టదు అని చూపించింది దేవుడు మనకి దాని తర్వాత ఒకవేళ మనల్ని అది ఎట్లా అది ఎందుకు మన చేతికి దగ్గరకు వచ్చింది అది అది అది తర్వాత దేవుడు ఎందుకు మనకి ఆమోదిస్తాడు ఆ వేదన దాని అనుభవం మనం ఎందుకు చూడాల్సి వస్తుంది మన శరీరంలో అంటే నీకు ఆ భారం కలిగి ప్రార్థించడం రావాల కాబట్టి అది నిన్ను ఏం నాకు తెలుసు మనలో ఎంతమందికి వచ్చిందో నేను ఎవరు పేర్లు తీసుకోను కనీసం ఐదు మందికి వచ్చింది మనలో మన గ్రూప్లో ఐదు మంది తగిలింది ఐదు మందితో నేను మాట్లాడినా వాళ్ళ ఆత్మాన్ని నేను గ్రహించగలిగినాం కూడా అది ఇన్ఫెక్ట్ అయినప్పుడు తర్వాత నేను చెప్పినా కూడా చాలా మంది మన గ్రూప్స్లలో ఓపెన్ గా వ్యాక్సిన్స్ తీసుకోకండి ఆరు నూరైనా నూరు ఆరైనా వ్యాక్సిన్స్ తీసుకోకండి ఉద్యోగం పోయినా పర్లేదు తీసుకోకండి అని ఈరోజు బ్రెయిన్ క్లాట్ సైజ్ చచ్చిపోతున్నారు మనుషులు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు హార్ట్లో బ్లాక్ సైజ్ చచ్చిపోతున్నారు మనుషులు నాకు తెలుసు ఎంతమంది చచ్చిపోయినారో మన గ్రూప్ మన మనకు తెలిసిన వాళ్ళలో గ్రూప్లో కాకుండా తెలిసిన వాళ్ళలో అవి తీసుకోద్దని చెప్తే కొంతమంది తీసుకొని ను చెప్పింది కరెక్టే కానీ నేను తీసేసుకున్న ఏం చేయాలా ఉద్యోగం కొరకు అంటే నీ ఆత్మ నమ్మేసుకున్నావు మా దగ్గర ముప్పై మంది టీచర్లు నేను పనిచేసే స్థలంలో అందరు తీసుకొని నేను ఒక్కరిని తీసుకోలే నేను ఒక వింతలాగా వాళ్ళకి అందరికీ కానీ ఎవరు ధైర్యంగా అడగలేడు నన్ను ఎందుకంటే నన్ను అడిగితే నేను టూ మచ్ లెక్చర్ ఇస్తా వాళ్ళకి సైంటిఫిక్ గా ఎందుకు వస్తున్న తలనొప్పి రాని నన్ను ఆ వ్యాక్సిన్స్ లో ఏమున్నాయో కూడా నేను చూపగలిగిన ఈరోజు ఎవరు తెలియదు ఆ వ్యాక్సిన్స్లో ఏముందో కానీ ఆత్మలో దాన్ని గ్రహించగలిగినాయి నేను అందులో ఏం పెట్టినరు తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి వన్ ఇయర్ తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి అందులో ఏమేమి కలిపారు కచ్చడ చెత్త చెదారం అంతా రేడియో యాక్టివ్ మెటల్ పెట్టి మనుషులకి శర్రము రేడియో యాక్టివ్ మెటల్ అంటే అది న్యూక్లియర్ బాంబ్ లాగా ఉంటుంది అది దాన్ని పెడతారు అవడం గ్రాఫిన్ అనే పదాన్ని పెట్టినరు వ్యాక్సిన్స్ లో గ్రాఫిన్ అనే పదార్థం ఏం తెలుసా పెద్ద పెద్ద స్టీల్ ఇప్పుడు మన స్టీల్ బ్రిడ్జులు కడతారు కదా ఆ స్టీల్ బ్రిడ్జ్లని కట్ చేశారు అది ఆ గ్రాఫిన్ అనే పదార్థం దాన్ని న్యూట్రలైజ్ చేసి వ్యాక్సిన్స్ లో పెట్టి అంటే వాడి ప్లాన్ ఏంది పాపులేషన్ని నిర్మూలించడం కొరకు పంపించిన రోగాలు ఇవి దేవుడేమో ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని లోబరుచుకోండి అంటే భూమి మీద మనుషులు లేనియకుండా చేశారు వాళ్ళు ఎంతమందిని చంపి ఇవి గ్రహించలేని క్రైస్తవ జీవితం అంత గందర్గోళం స్థితిలో ఉంది ఈరోజు సరే ఇక్కడికి నేను ఈ రెండవ స్టేజ్ క్లోజ్ చేస్తున్నా ఇప్పుడు మూడవ దశకు వెళ్ళిపోతున్నా మనము ఒకసారి దిన వృత్తాంతంలో చూడండి ఎవరన్నా మొదటి దిన వృత్తాంతంలో అధ్యాయము ఐదవ వచనంలో నేను చదువుతానులేండి ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం ఈ దినము యహోవాకు ప్రతిష్ఠితంగా మనపూర్వకంగా ఇచ్చి ఎవరైనా మీలో ఉన్నారా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మన బోధ యాక్చువల్ గా అయితే అయితే మనకొకటి ప్రభు చూపించింది ఏంటంటే ఎందుకు తెలుగుకి ఇంగ్లీష్కి తేడా ఉంది అనేది ఎందుకంటే కొంచెం ప్రయాసంతో గోడింది క్రైస్తవ జీవితం సాక్రిఫైస్ అంటాం కదా వాక్యము కేవలం తెలుగులో చదవడం వల్ల వచ్చే లాభాలు ఏంది నష్టాలు నేను చూపించిన ఈ దినము యహోవపు ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా అంటే హృదయానుసారంగా ఎవరు నాజీర్ చేసుకుంటారు అనేది ఇచ్చి వారని ఉంది ఇక్కడ ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ ఇంగ్లీష్ లో లేదు నేను ఇంగ్లీష్ లో చదువుతున్నా చూడండి అండ్ హూ దెన్ ఈజ్ విల్లింగ్ టు కాన్సెక్రేట్ హిస్ సర్వీస్ దిస్ డే అన్ టు దార్డ్ కాన్సెక్రేషన్ అంటే నాజీర్ చేయడము సమర్పించుకోవడం సమర్పణ నీ హృదయానుసారంగా ఇష్టానుసారంగా నిన్ను నువ్వు ఆయనకి సమర్పించుకోవడం అక్కడి తెలుగు లేముంది ఆయనకి చూడండి ఒకసారి తెలుగులా ఈ దినమున యహోవాకు ప్రతిష్ఠితంగా మనోపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మిలవనారా మనోపూర్వకంగా అంటే విల్లింగ్ గా ఇష్టానుసారంగా ఇచ్చువారు అంటే ఏదో వస్తువులు ఇవ్వడము కానుకలు ఇవ్వడం అనుకుంటున్నారు కానీ ఇంగ్లీష్ లేదు అట్లా ట్రాన్స్లేషన్ తర్జుమాలో ఎక్కడ తప్పైపోయింది ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ లో ఏముందంటే ఎవరు మనోపూర్వంగా వారి సేవను సేవ నిమిత్తమై నాజులు చేయబడతారు దేవుని కొరకు వారి సేవ నిమిత్తమై సమర్పించుకుంటారు ఎంత తేడా చూడండి ఇంగ్లీష్కి తెలుగుకి అందుకే ఇంగ్లీష్ నేర్చుకోండి మీరు పసిపిల్లలు నేర్చుకుంటున్నారు కదా స్కూల్కి పోయి కేజీ క్లాస్ పిల్లలు మనం పెద్దవాళ్ళ మనం ఎందుకు నేర్చుకోవద్దు ఇంగ్లీష్ నేర్చుకోవాలా ఎందుకంటే నువ్వు ఒకటే విషయం నేను చెప్తాను క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైంది బైబుల్ వాక్యం ఆయన స్వరం అది నువ్వు ఎంతగా బైబుల్ వాక్యం పట్ల ఆశ చూపిస్తావో నువ్వు అంతగా ప్రభుని ప్రేమించిన వాడవు ప్రేమించిన ఎంటర్టైన్మెంట్స్ నీకు ఇంట్రెస్ట్ ఉంటావు టీవీలు సినిమాలు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటావు నీకు ఈ లోకాంతమైన ఇంట్రెస్ట్ ఉండవు అట్లా అట్లా అట్లా అటు పోయిన మైండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది మైండ్ ఎందుకంటే బహు ప్రాముఖ్యమైంది ఈ వాక్యం నీ దొరకదు కొంతకాలానికి చెప్పేవాడు కూడా దొరకడు నీ కొంతకాలానికి కాబట్టి వీటిని ఈ విధానాలు మీరు నేర్చుకోవాలా స్ట్రాంగ్ నంబర్స్ నేర్చుకోవడం నేర్చుకోవాలా వాటిని ధ్యానించడం ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలనేది అదే రీతిగా తెలుగుకి ఇంగ్లీష్కి తేడాలు నేర్చుకోవాలా అట్లా చేయకపోతే ఏమవుతుందంటే ఆ ఇంగ్లీష్ పదాలలో ఉన్న ఆశీర్వాదము నీ లైఫ్ రాదన్నట్టు గ్రంథ వాగ్దానంలోని నావేను పాట పాడినప్పుడు ఆ వాగ్దానం మీద తెలియకపోతే నీవు ఎట్లయితాయి బ్లైండ్ గా నావి అంటే అరే అందులో ఏముందో నీ తెలియనప్పుడు నీకు ఎట్లా అవుతాయి అంటే ఎవరు ఎవరు జవాబు ఇవ్వలేరు ఆ పుస్తకంలో ఏం రాయబడిందో నీకు తెలుసా అంటే నేను మొత్తం తెలియదు బ్రదర్ ఎన్ని పుస్తకాలకు భయపడిపోతే ఏమో బ్రదర్ ఓల్డ్ టెస్ట్మెంట్లు ఎన్ని తెలు ఇంగ్లీష్ న్యూ టెస్ట్మెంట్లు తెలియదు బ్రదర్ అంటే అట్లా ఉంది జీవితం మళ్ళీ నీది ఎట్లయింది అది అందులో ఏముందో తెలియనప్పుడు కాబట్టి నీ మనపూర్వకంగా నీ సేవని ఆయనకు సమర్పించుకోగలవా ఈ దినం అని హెచ్చరిస్తుంది ఇక్కడ కాబట్టి ఇది త్యాగానికి సంబంధించిన జీవితం మూడవ దశ రక్షింపబడి పరిశుదాత్మకి సమర్పించుకున్న తనువు కలిగిన మనము ఎట్లా సాక్రిఫైస్ చేసుకొని జీవించాలా త్యాగం త్యాగం అంటే ఏం తెలుసా తండ్రికి సంపూర్ణంగా సమర్పించుకోవడం దగ్గర మనము రెండవ దశ మొదటి దశ ఏ రీతిగా త్రిత్వపు దేవుడు మనల్ని రక్షించుకోవడానికి తన కుమారిని పంపించిండు కుమారుడు ఏం చేసిండు మనల్ని తండ్రికి పరిచయం చేసిండు రక్షింపబడడం అంటే అదే అర్థం మూడవ దశలో రెండవ దశలో పరిశుద్ధాత్ముడు మనకి ఆదరణకర్తగా ఉంటూ సంపూర్ణంగా సత్యంలో నడిపించడం కోరుకు అనుగ్రహించబడిండు నీ తనువుని పరిశుద్ధాత్మకి సమర్పించుకుంటే నిన్ను శతం నడిపిస్తాడు మూడవ దశ వచ్చినప్పుడు సమర్పణ లేక త్యాగం అంటే తండ్రికి నువ్వు తండ్రికి సంపూర్ణంగా నిన్ను నువ్వు ఆ లోబడిపోవడం అన్నట్టు సరెండర్గా అవడం అన్నట్టు అప్పగించుకోవడం అంటే అప్పగించుకోవడం త్యాగము అంటే దానికి సంబంధించింది తండ్రికి నిన్ను నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోవడం ఇది బహు ప్రాముఖ్యమైన దశ ఎందుకంటే నీ జీవితంలో నాజిరు చేయబడ్డ దశలో ఒక గొప్ప మలుపు నీకు ఎవరికి అవకాశం ఉంటాయి చదవండి మొదటి కొన్ని లాస్ట పత్రిక ఆరవ దేము పంతొమ్మిది ఇరవై వచనాలు క్లోజ్ చేస్తా నేను వచ్చే వారం దీన్ని దీర్ఘంగా మనం ధ్యానిస్తాం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగర మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి ఈ దేహంతో దేవుని మహంపరచడం నేర్చుకోవాలా అతని యోహన్స వార్త రెండవ అధ్యాయము వచ్చిన మరి పంతొమ్మిది ఇరవై ఒకటి బ్రదర్ యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను యూదులు ఈ దేవాలయము నలభై సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినములలో దానిని లేపుదువా అనేది అయితే ఆయన మన అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను కాబట్టి మన శరీరము దేవాలయము దాన్ని మూడోనాడు తిరిగి లేపుతాడు దేవుడు హోష గ్రంథం మనం చూసినాం కాబట్టి దాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆయన బాధ్యత అన్నట్టు కాబట్టి ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకున్న ఈ శరీరము ఏ రీతిగా ఆయన ఆలయం ఆయన ఆలయం అని ఆయన ఆలయం కాబట్టి ఆయనకే సంపూర్ణంగా దాన్ని మనం సమర్పించుకోవాలా ఆయన ఆలయంలో అపవిత్రత ఉండడానికి వీల్లేదు ముఖ్యంగా ఈ త్యాగానికి సంబంధించిన లేక బలి అర్పణ కదా సాక్రిఫైస్ అంటే మూడవ దశ బలి అర్పణ త్యాగం నిన్ను నువ్వు బలి అర్పణగా ఆయనకు సమర్పించుకోవడం ఏ రీతిగా మొదటి పాయింట్ ఏంటంటే అది మనం నెక్స్ట్ వీక్ నేను మీకు చూపిస్తాను ఆయన ప్రేమ మరియు దయలుత్వానికి నువ్వు స్పందించడం అన్నట్టు ముఖ్యంగా ఆయన నిన్ను ప్రేమించి నీ పట్ల దయ చూపించండు కాబట్టి నిన్ను ఆయనకి సమర్పించుకుంటున్నావు అన్నట్టు ప్రతి మనం చూస్తాం ఆ సువార్తలలో ముఖ్యంగా అనేక మంది ప్రభు వచ్చినప్పుడు ఆయన నుంచి ఏదో వస్తుంటున్నట్టు కాబట్టి ఆయన దగ్గర నుంచి ఏదో పొందుకోవాలా అని వస్తూ ఉంటున్నట్టు అంటే ఆయన దగ్గర రావన్నట్టు ఇప్పుడు ఉదాహరణకి మనము గ్రామానికి పోవాలంటే రాత్రి ప్రయాణం చేయాలి దాన్ని త్యాగం చేసినట్లే నీ టైం కాబట్టి త్యాగపూరితమైన జీవితం అంటే ఆయన కొరకు సంపూర్ణంగా నీ బహు విలువగల సమయాన్ని అన్ని విధాలుగా నీ వనరులను సమర్పించుకొని జీవించడం అన్నట్టు స్పందన అదే ఈ దశలో బహు కొంతమంది ఉంటారు నాకు తెలుసు అనేకసార్లు నేను హెచ్చరిస్తా ఉంటాను సేవకులను పరిచర్యకపోయినప్పుడు ఇతరుల నుంచి ఆశిస్తున్నవా ఏమన్నా లేక ఇతరులకు బహుమానాలు తీసుకొని పోతున్నావా ఎందుకంటే ఏసుడ బహుమానాలు ఇవ్వడానికి వచ్చిండు తీసుకోవడానికి రాలేదే ఆయన అందరికీ ఏదో ఒకటిచ్చిండు కదా ఈ లోకంలో ఉన్నప్పుడు అది క్రిస్తుంబల్ నడుచుకోవడం అంటే పౌలు నేను ఎవరికి భారంగా లేను ఎవని దగ్గరని ఏది ఆశించలేదన్నాడు ఎంత త్యాగం అంటే తన సంపాదన అంతా డేరలు గుట్టాలా దాన్ని ఆ వచ్చిన డబ్బు తీసుకొని పరిచయ చేయాలా అట్లా కనిపిస్తారు ఈరోజు చెప్పండి ఒక్కడు చెప్పండి కేసు నాకు తెలుసు కొంతమంది పాస్టర్స్ ఉన్నారు అట్లా పర్సనలీ తెలుసు నాకు వాళ్ళు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి కానీ కానుకలు ప్రాముఖ్యమైంది బైబుల్ విధానాలలో ఎందుకంటే విత్తనం నాటడం విత్తనం నాటితేనే నీకు వస్తుంది అది విధానం దేవుడు చూపించిన విధానం అందుకే కానుకలు ఏమన్నాడు తర్వాత పాస్టర్స్ ఏం చేయాలి కూడా నేను చూపించిన వాక్యం ఆ కానుకలు ఒక భాగం పాస్తర్ పోతుంది ఒక భాగం అనాథలకు పోతుంది ఒక భాగం భాగం విదరలకు పోతుంది ఇంకొక భాగము పరదశలకు పోతుంది అని వాక్యం చూపించిన నేను ఇది కానుక నాలుగు భాగాలుగా చేసి నలుగురికి పంచాలని ఉంది వాక్యం నేను చూపించినది గతంలో చాలా మందికి కొంతమంది తెలియదు ఏం చేయలే బ్రదర్ నేను దర్శన భాగం నేను బయటకు వచ్చిన ఇప్పుడు నేను చర్చకు పోతునేమో ఆ చర్చకి ఇచ్చేవాడిని ఇప్పుడు నేను బయటకు వచ్చేసినా కదా నుంచి మరి నేను ఏం చేయలే భాగం నాలుగు విభజించు మొదటి భాగము పేదరికంలో ఉన్న పాసలకి ఇవ్వమన్నాడు రెండో భాగము అనాథలకి మూడో భాగము విధవరాలకు నాలుగో భాగము పరదేశులకి నీకు పరదేశులు ఎక్కువన్నారు చెప్పండి ఇక్కడ ఫారినర్స్ వస్తే వాడికి నువ్వు సాయం చేస్తావా నేను చేసిన చాలా మంది చేసిన గొప్పగా చెప్పుకోవడం కాదు నేను పాటించడం కొరకు చేసినది ఆ వాక్యం నా జీవితంలో నెరవేరల్లా మీకు దొరకకపోవచ్చు అవకాశం ఫారినర్స్ హెల్ప్ చేయడానికి కొరకు నేను చాలా మంది ఫారినర్స్ హెల్ప్ చేసిన ఇండియాకి వస్తే నా పర్సనల్ టైము మనీ అన్ని పెట్టి హెల్ప్ చేసి పంపించిన వాళ్ళకి ఎందుకంటే ఆ వాక్యాన్ని నేను నెరవేర్చిన వాడు నా వాళ్ళ అందుకోరికే ఇంతవరకు ఉన్న నేను కాబట్టి త్యాగవరి జీవితము సమర్పణ బహు ప్రాముఖ్యమైంది సాక్రిఫైస్ అంటాం బలిపీఠం మీద బలిపశు అన్న అంశం గురించి కొన్ని సంవత్సరాల క్రితం నేను చూపించిన అది సంపూర్ణంగా చచ్చినది కదా బలిపీఠం మీద ఉంటే బలిపశు సమర్పణ దానికి ఇంకేం కోరికలు ఉంటాయి చచ్చిన ఏముండో కో కోరికలు సమర్పణ జీవితం అట్లా ఉంటుంది ఏది వ్యామోహం ఉండదు ఏది ఆసక్తి ఉండదు ఏది అట్రాక్షన్ ఉండదు నీ జీవితంలో అది ఎట్లా కాలాలా ముఖ్యం అది బలి ఎట్లా కాలాలా మోస చూపిస్తాడు లేవకాండంలో అది సంపూర్ణంగా దహించబడాల అది బలిపీఠం మీద అగ్నికి సంపూర్ణంగా దహించబడి దాని ఇంపైన సువాసన దేవుని సన్నిధికి చేరాల దేవుడు అప్పుడు దాన్ని ఆగ్రహిస్తాడని వాక్యం నీ జీవితం అట్లుండాల నీలో శరీర వాసన రావద్దు మరణకరమైన వాసన రావద్దు క్రీస్తు క్రీస్తు వాసన అంటాడు కదా అటువంటి పరిమణ వాసన లాగా మన జీవితాలు ఉండాలంటాడు బలి అంటే అది ఆయన స్వీకరిస్తాడు ఆ బలి సంపూర్ణంగా అర్పించబడ్డ బలి దహించబడినప్పుడు తండ్రి దాన్ని స్వీకరిస్తాడు నీ జీవితం ఈ రోజు నుంచి అట్లా రక్షింపబడి నీ తనువును నువ్వు ఛేదించుకొని నీ శరీరాన్ని ఆత్మకు సమర్పించుకొని త్యాగపూరితమైన జీవితము సమర్పణ జీవితము ఆయనకి అనుగుణంగా ఉండాలా యాక్సెప్టబుల్ గా ఉండాలా అది తీర్మానించుకోవాలని నేను అట్లా జీవించడానికి ప్రయత్నిస్తాను ప్రభుత్వ నాకు సాయం దయచేయనైనా ఇంతకాలంతో అట్లా అర్థం చేసుకోలేదు ప్రభావ ప్రతి దశలు ఎట్లా ఈ ఐదు దశలలో నేను ఎక్కడి వరకు వచ్చినా కూడా తెలుస్తలేదు ప్రభు ఇంతవరకు సహాయపడున్నాయి అని నువ్వు ఆయన సన్నిధిలో విన్నవించుకోవాలి ఈ రోజు రాత్రి కొంతసేపు కండ్లు మూసుకోండి ప్రార్థిస్తాం పరశుద్ధు ఒక తండ్రి మీకు వదనాలనైనా మా దేవ మీకే వదనాలు అర్పించుకుంటున్నాం ప్రభు ఏ రీతిగా మమ్మల్ని మేము సంపూర్ణంగా పరశుధాత్మకి సమర్పించుకోవాలనో పరశుధాత్మ చేత ఎట్లా నడిపింపడాలనో మా శరీర క్రియలను ఏ మేము అసహించుకొని ప్రభావ పని సిలువ కేసి కొట్టులాగున్న తండ్రి మీరు మాకు దయచేయమని జ్ఞానం అనుగరించమని ప్రార్థిస్తున్నాం అదే రీతిగానైనా ఆత్మానుసనంగా ఎట్లా నడవాలా అదే రీతిగా ప్రభావ ఆత్మఫలము కలిగి ఎట్లా జీవించాలా ఇవన్నీ మీరు మా మాట్లాడుతున్నారు ప్రభా త్యాగబరితమైన జీవితము సమర్పణ జీవితం ఎట్లా జీవించాలా అనేది మీరు మాకు చూపిస్తున్నారు ఈ మూడవ దశలో ప్రభు మమ్మల్ని సిద్ధపరచని నడిపించండి ప్రభు సంబంధించిన ఉపమానాన్ని అనేక పనులు హెచ్చరించినారు మాకు మా జీవితాలు సంపూర్ణంగా బలి అర్పించబడ్డ జీవితం లాగా ఉండాలా చచ్చిన బలి పశువుకి ఇంకా ఏ కోరికలు ఉండవు ప్రవ్వ ది సూది గుచ్చినా ఏం కరగదు ఏ స్పందన ఉండదు అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నైనా అవును ప్రవ్వ క్రైస్తవ జీవితం అత సునాసం కాదని మాకు తెలుసునైనా అందుకే ప్రవ్వ మీరు మాకు పరశుదాత్మ అనుగ్రించినారు పరశుదాత్మ మమ్మల్ని నడిపించండి ప్రతి దశలో వీటన్నిటి గ్రహించాల ఎందుకంటే ఈ వాక్యాలు మా మనసులలో కూర్చోవు కానీ మా హృదయాలలో కూర్చుంటే అని మాకు తెలుసు ఈ దినం అది మీరు మాకు బయలుపరిచారు ఎన్నో నేర్చుకున్నాం కానీ ఏవి కూడా మైండ్లో కూర్చుంటలేవు ఎందుకంటే ఇవి ఆత్మీయమైనవి కాబట్టి మా హృదయంలోనే ఉండాలా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మా హృదయం అనే మీద వాటిని రాయమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ రాత్రి అందరి విషయాలలో అద్భుతాలు జరిగించండి ప్రభు ముఖ్యంగా ఆత్మఫలం ఉన్న వాడి ఎటువంటి దుష్ట శక్తులు పంచడానికి వీళ్ళేది అనారోగ్యాలు ఉండడానికి వీళ్ళేదు అవి కాలిపోవును గాక ఏ సుక్రీస్తున్నామంన హలెలుయ ప్రతి బ్యాక్టీరియా వైరస్లు మీకు అనుగుణ వ్యతిరేకంగా ప్రతి చీకటి శక్తులన్నీ కాలిపోవునుగాక ఏ సుక్రీస్తు పరుశుధనమన్నా ప్రతి అనారోగ్యం వాటి వెనక ఉండే దురాత్మలన్నీ మరణించినగాక ఏ సుక్రీస్తున్నామన్నా ప్రతి స్పిరిట్ ప్రతి డీమన్స్ ప్రభావ విరుద్ధంగా ఉన్నవన్నీ ఈ దినము ఓ ప్రభ అవి మరణించనుగాక ఏ సుక్రీస్తు మేము దాన్ని ఆమోదిస్తున్నాం నైనా మీరు కూడా వాటిని ఆమోదిస్తారని మేము నమ్ముతున్నాం ప్రభావ మీ చిత్తానుసరంగా నడిపించండి మీ కొరకు సాక్షులు పెట్టుకోమని మంచిద్ర దయచేసి వేయకుండా స్మన్ శ్రద్ధించాలన్న సహాయపడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయిన ఏసు సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడను గాక ఆమెట్లా ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరు కరెక్ట్ కాకండి ఒక చిన్న రిక్వెస్ట్ కేబీపీఎం గ్రూప్ లో టైం టేబుల్ ఫార్వర్డ్ చేశాము ఒకసారి అది ఓపెన్ చేసి అందరు చూసుకోండి అదే రోజు మీరు వాక్యాలు సిద్ధం చేసుకొని ముందుకు రండి సరేనా కేబీపీఎం గ్రూప్ లో టైం టేబుల్ అనేది క్రియేట్ చేసి ముందు ఫార్వర్డ్ చేశాం అనమాట కేబీపీఎం గ్రూప్ మన గ్రూప్ లో సో పలానా డేట్ పలానా వీక్ అదే రోజు మీరు వాక్యం షేర్ చేసుకోండి మీరు యొక్క రోజు ఇబ్బందిగా ఉండి ఇక్కడ నేను వెళ్ళేదిన్నా ఏదైనా ఎమర్జెన్సీ టైం చేయమని అంటే నాకు వన్ డే పిఫోర్ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే నేను నెక్స్ట్ నెక్స్ట్ మీ తర్వాత ఎవరున్న వాళ్ళకి కావర్ చేసేస్తాను ఓకేనా